पतिता पावन पतिता पावन नमस्कार मोहनदास्रमचंद गांधी भारतीय आदरीबड़े गोप स्वातंत्रोधुड़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 सत्यशोधन अमकरण से अंक मन भारत राजध्य सत्यमेव जयते अतीय ताविकता विश्वमानवा बोधं महात्मा गाँधीगारी आत्मकथ में विनमूली ट्रावा आरंजी ఫ్రీస్టేట్లోని భారతీయుల స్థితిగతులను గూర్చి పూర్తిగా వ్రాయటానికి ఇది సమయం కాదు తెలుసుకోదలిచిన వారు దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర చదవటం మంచిది ఆరెంజ్ ఫ్రీస్టేట్ ఎందు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలోనూ పుట్టిన ఒక శాసనం వల్ల భారతీయుల స్వాతంత్రమంతా హరించిపోయింది ఒకవేళ భారతీయులెవరైనా అచ్చట ఉండదలిస్తే హోటళ్లలో సేవకులుగాను లేక మరేదైనా బానిస వృత్తియో చేస్తూ ఉండవలసిందే పేరుకు మాత్రం కొద్దిగా ముదరా ఇచ్చి భారతీయ వ్యాపారస్తుల్ని వెళ్లగొట్టారు వారు అర్జీలు పెట్టుకున్నారు ప్రార్థనా పత్రాలు కానీ వినిపించుకునే నాథుడే లేడు పద్దెనిమిది సంవత్సరంలో ఒక కఠిన శాసనం అమలు చేశారు పద్దెనిమిది వందల ఎనభై దానిలో కొద్దిగా మార్పులు చేశారు ఆ శాసనం ప్రకారం భారతీయులు ట్రాన్స్వాలలో ప్రవేశించాలంటే మూడు పౌన్లు ట్యాక్స్ చెల్లించాలి ప్రత్యేకించిన స్థలాల్లో తప్ప మరెక్కడా వారికి భూములు ఉండకూడదు భూములున్నా వాటి మీద హక్కు ఉండదు వారికి ఓటు హక్కు లేదు ఆసియాఖండ వాసుల కోసం ఇట్టి శాసనం చేయబడింది తదితర శ్వేతేతర జాతుల వారి కోసం నిర్మించబడ్డ శాసనాలు కూడా ఆసియా ఖండ ఖండవాసులపై ప్రయోగించసాగారు ఈ శాసనం ప్రకారం భారతీయులు రోడ్డు మీద నడవకూడదు రాత్రి తొమ్మిది గంటల తర్వాత భారతీయులు ఎవరూ బయటికి పోకూడదు తిరగకూడదు భారతీయులపై ఒక్కొక్కప్పుడు ఈ శాసనం ప్రయోగించబడుతూ ఉండటం ఒక్కొక్కప్పుడు ప్రయోగించబడకుండా ఉండటం కూడా కద్దు ఈ పరిస్థితిలో కొందరు భారతీయ మహమ్మదీయులు తాము అరబ్బులమని చెప్పుకొని తప్పించుకునేవారు భారతీయులకు అనుమతి కావలసి వస్తే పోలీసుల దయాధర్మం మీద ఆధారపడవలసిందే ఈ రకమైన శాసనాలన్నింటినీ చదవవలసిన అవసరం కలిగింది నేను రాత్రులందు కోర్ట్స్ గారితో కలిసి షికారుకు పోతూ ఉండేవాణ్ణి నేను ఇంటి తిరిగి వచ్చేసరికి రాత్రి పది గంటలయ్యేది పోలీసులు పట్టుకుంటే ఇక నా గతి ఏమిటి ఈ విషయంలో నాకంటే కోర్ట్స్ ఎక్కువ విచారపడుతూ ఉండేవారు ఆయన తన దగ్గర పనిచేసే నీగ్రో సేవకులకు పాసు ఇవ్వగలడు అది చెల్లుతుంది కానీ నాకు ఇవ్వలేడు వాస్తవానికి సేవ చేసేవారికి అనుజ్ఞాపత్రం ఇవ్వవచ్చు కానీ అది నా విషయంలో చల్లదు అందువల్ల కోట్స్ గారు వారి మిత్రులు నన్ను క్రౌజ్ గారి దగ్గరికి తీసుకువెళ్ళారు ఆయన ప్రభుత్వ వకీలు మేము సహాధ్యాయులం ఒకరి ముఖం మరొకరం ఎరుగుదుము ఒక్క ఇగ్గు సంబంధించిన బ్యారిస్టర్లం తొమ్మిది గంటలు దాటితే నాకు పాసు అవసరమని విని ఆయన బాధపడ్డాడు నా బాధలో కొంత తను పంచుకున్నాడు నాకు పాస్ అవ్వటానికి బదులు ఒక చేవుత్తరం రాసి ఇచ్చాడు దానితో నాకు తిరిగేందుకు స్వేచ్ఛ లభించింది పోలీసుల బిడద తగ్గింది ఆ ఉత్తరం నా దగ్గర ఉంచుకున్నాను అయితే దాని అవసరం కలగలేదు ఆ విధంగా అవసరం కలగకపోవటం కేవలం దైవికమే డాక్టర్ క్రౌజు తన ఇంటికి నన్ను ఆహ్వానించాడు మాకు స్నేహం కుదిరింది నేను తరచూ వాళ్ల ఇంటికి వెళుతూ ఉండేవాణ్ణి వారి ద్వారా ప్రసిద్ధికెక్కిన వారి సోదరుని పరిచయం కలిగింది వారి సోదరుడు జొహాన్స్బర్గ్లో పబ్లిక్ ప్రాసిక్యూటరు బోయర్ యుద్ధంలో ఒక ఉద్యోగిని ఖూనీ చేయటానికి కుట్ర పొన్నాడని నేరం మోపి ఆయనకు ఏడేండ్ల కారాగార శిక్ష విధించారు ఆయన పట్టా కూడా రద్దు చేశారు యుద్ధం ముగిసిన తరువాత ఆయనను విడుదల చేశారు తిరిగి ఆదరించి ఆయనను కోర్టులో చేర్చుకున్నారు ఆయన మళ్ళీ ప్లేడర్ పని చేసాగాడు ఈ పరిచయాలు తర్వాత ప్రజాసేవ చేయటానికి పూనుకున్నప్పుడు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి రోడ్డు మీద నడవటానికి సంబంధించిన శాసనం కూడా ఎంతో ఇబ్బంది కలిగించింది నేనెప్పుడు ప్రెసిడెంట్ వీధికి అవతల ఉన్న మైదానానికి షికారుకుపోతూ ఉండేవాణ్ణి ఈ వీధిలోనే ప్రెసిడెంట్ కురుగరి గారి గృహము ఉన్నది ఆ గృహము నిరాడంబరంగా ఉండేది దాని చుట్టూ తోట కాని దొడ్డి కాని లేదు సామాన్య గృహంలా ఉండేది ప్రిటోరియాలో కోటేశ్వరుల ఇళ్ళు దివ్య భవనాలు వాటి ఎందు నందనవనాలు అధికంగా ఉండేవి కానీ ప్రెసిడెంట్ గారు నిరాడంబరులు ఆ ఇంటి ముందు పోలీసుల కాపులా ఉండటం వల్ల అది రాజ్యాధికారి గృహం అని తెలుస్తుంది నేనెప్పుడు ఆ పోలీసుల ప్రక్కగా వెళుతూ ఉండేవాణ్ణి అయితే ఆ పోలీసులు ఎప్పుడూ నా జోలికి రాలేదు అక్కడ వంతుల ప్రకారం పోలీసులు మారుతూ ఉంటారు ఒకనాడు ఒక పోలీసు నన్ను చూశాడు కనీసం ముందుగా హెచ్చరికైనా చేయకుండా తిన్నగా మీదికి వచ్చి కొట్టి నన్ను నెట్టివేశాడు నేను నివ్వెరబోయాను దెబ్బలు తగిలాయి నేను ఆ పోలీసును ఏమీ అనలేదు ఇంతలో గుర్రం మీద అటుగా వెళుతున్న కోర్ట్సు అక్కడికి వచ్చి గాంధీ నేనంతా చూశాను నీవు వీనిపై కేసు పెట్టు నేను సాక్ష్యం ఇస్తాను నీ మీద ఇతడు చేయి చేసుకున్నందుకు విచారిస్తున్నాను అని అన్నాడు దీంట్లో విచారించవలసిన అవసరం లేదు పాపం ఆ పోలీసువాడికి ఏమి తెలుసు అతడికి నల్లవాళ్ళంతా సమానులే అతడు నా మీద చేయి చేసుకున్నట్లే నీ మీద కూడా తప్పక చేయి చేసుకుంటాడు నాకు ఏ అపాయం కలిగినా కోర్టుకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను అందువల్ల ఇతని మీద కేసు పెట్టను అని అన్నాను నీ పద్ధతి నీదే ఆలోచించుకో ఇట్టివాడికి ఒక్క పర్యాయం శాస్తి చేయటం అవసరం అని కోర్ట్స్ అన్నారు ఆ తర్వాత ఆయన ఆ పోలీసు వాడిని కోపడ్డాడు పోలీసు డచ్చివాడు వారిద్దరూ డచ్చి భాషలో మాట్లాడుకున్నారు నాకు వారి మాటలు అర్థం కాలేదు చెట్టు ఆ పోలీసు నన్ను క్షమాపణ కోరాడు కానీ అతడు క్షమాపణ కోరని అవసరమే లేదు నేను అతన్ని మొదటనే క్షమించి అటు తర్వాత నేను ఆ వీధికి పోలేదు అయినా మిగతా పోలీసులకు ఈ విషయం తెలియదు కదా వాళ్ల చేతుల్లో నేను దెబ్బలు తినటం ఎందుకు భావించి ఇతర వీధులు గుండా షికారుకు ప్రారంభించాను ఈ విషయమై భారతీయులను గురించి లోతుగా ఆలోచించడం ప్రారంభించాను ఈ శాసనాన్ని గురించి బ్రిటీష్ తో మాట్లాడదామని అవకాశం చిక్కుతే ఒక దావా వేసి చూద్దామని భారతీయులతో చర్చించాను ఈ విధంగా భారతీయుల బాధల్ని గురించి వినటం చదవటమే కాక స్వయంగా కూడా నేను వాటిని అనుభవించాను ఆత్మగౌరవం నిలుపుకోవాలని భావించే భారతీయులకు దక్షిణాఫ్రికా అనువైన చోటు కాదనే నిర్ణయానికి వచ్చాను ఈ పరిస్థితిని ఎలా మార్చటం అయితే ప్రస్తుతం నా కర్తవ్యం ఏమిటి దాదా అబ్దుల్లా గారి దాబా వ్యవహారం చూడటమే కదా కనుక అందుకోసం పూనుకున్నాను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 జరా ప సీతారా